దైవమా నీ తప్పు లేదు తలచేవారి భాగ్యమే వేవేలుగా నుతియించి వేదములే నిన్నును నీవు కలవనే చోట నీ గుణములు కలవే నీవులేని చోట నిర్గుణమవును భావించితే మనసులో సాకారము ఆవల నిన్ను కాన నిదది నిరాకారము ఎరిగి కనుగొంటేను ఈ జగమెరుగక మరచితే నింత మిథ్యా ఉరక భక్తి చేసితేనుండునందు భేదము నెరయానొల్లకుండితే నిలుచు నభేదము తపము ఫలించెనంటే దండనుండు మోక్షము ఎప్పుడు నిష్ఫలమంటే ఎన్నడూ లేదు కృపనల మేల్వంగ కధిప శ్రీవేంకటేశ్వర కపటములిక నేల కావవే ఇందరినీ